ీగరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతి పురాణనామాలయ కరుణాయనామిభగపాదశంకర లోకశంకర ఓ ఆఖ్యాయ మమాంగా పాప్రాక్షు్రోత్రమో ఇంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకురయా మమ బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం మేస్ తదత్మని నిరే ఉపనిషత్సు ధర్మాస్యి సంతు సంతు ఓం శాంతి శాంతి శాంతి ప్రతిబోధవితం మతమృతం హి వింద ప్రత్యయదర్శి ఉపజన ఉపజనన అపాయవర్జితృక్స్వత నిత్యం విశుద్ధస్వూపత్మ నిర్విశేషత ఏకత్వం సిద్ధం సో బ్రహ్మకృయతే ప్రతిబోధవితం మతంరో ఆ బ్రహ్మ ఏమవుతుంది ఆత్మయే అవుతుంది ఇటువంటి ఆత్మ సర్వప్రత్యయ సాక్షి రూపమైన ఆత్మ అవుతుంది అయితే మరి పుట్టుక చావు సుఖము దుఃఖము ఇత్యాది ఇవన్నీ కూడా ఉన్నాయి కదంటే ఇవన్నీ కూడా ప్రత్యయాంతర్గతములై ఉన్నాయి కనుక ప్రత్యయ సాక్షికి ఇవి అన్వయించవు కాబట్టి ప్రత్య ప్రత్యయ సాక్షి శుద్ధ చైతన్య స్వరూపంగా నిగ్గుదేరుతుంది ఇట్ ఎమర్జస్ లైక్ దాట్ కాబట్టి అటువంటి ప్రత్యయ సాక్షి అది ఏ ఆత్మ దాని ఎందు ఏ విశేషములో ఉండవు విశేషములు అంటే ధర్మములు ప్రాపర్టీసే ఉండవు ప్రాపర్టీస్ అన్నీ ప్రత్యయ ఉంటాయి సాక్షి ఏ ప్రాపర్టీ ఉండదు ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారనుకోండి సాక్షికి ఏ ఉంటాయి లక్షణాలు ఏ ఉండవు ఆ కొట్లాడికి సంబంధించి లక్షణాలు సాక్షి ఉండవు కాబట్టి నిర్విశేషత ఎప్పుడైతే నిర్విశేషత వచ్చిందో సకల ప్రాణుల ఎందు ఏకత్వం సిద్ధిస్తుంది విశేషం ఉండాలి కదా ప్రాణికి ప్రాణికి విశేషము ఆత్మ చైతన్య సందర్భంలో ఉండదు విశేషము కేవలము ప్రత్యయ రూపంలో ఉంటుంది కుక్కకి కుక్క ప్రత్యయాలు ఉంటాయి పిల్లికి పిల్లి ప్రత్యయాలు ఉంటాయి కానీ కుక్క ఎందు పిల్లి ఎందు ఉండేటువంటి చైతన్యంలో విశేషం ఉండదు ఫ్యాన్లోనూ దీపంలోనూ ఉండే ఎలక్ట్రిసిటీలో విశేషం ఉండదు నిర్విశేషత ఏకత్వం సిద్ధిస్తుంది ఆ విధంగా ఆత్మస్వరూపము నిగ్గుతీరుతుంది దీనికి ఒక దృష్ట్యా అంటాం అంటే ఆత్మ చైతన్యము యొక్క ఏకత్వం సిద్ధిస్తుంది అంటున్నారు ఏకతా సిద్ధం భవేది ఆత్మ చైతన్యము ఒక్కటి అని సిద్ధిస్తుంది ఎందుకని లక్షణ భేద అభావాత్ ఇప్పుడు పిల్లికి కుక్కకి లక్షణములో భేదము గలరు ఎక్కడున్నదేదము పిల్లి దేహం ఓ రకంగా ఉంటుంది కుక్క దేహం మరో రకంగా ఉంటుంది పిల్లి ఇంద్రియాలు ఒక రకంగా ఉంటాయి కుక్క ఇంద్రియాలు ఇంకో రకంగా ఉంటాయి పిల్లి ఇంద్రియాలు కన్ను చాలా పవర్ఫుల్గా ఉంటుంది కుక్కకి ముక్కు పవర్ఫుల్గా పిల్లి థింకింగ్ ఒక ఇంకో పిల్లిని చూసి నియమమే ఉంటుంది కుక్క ఇంకో పిల్లిని చూసి చదివేయడానికి ప్రయత్నం చేస్తుంది వాటి మనస్సు రకరకాలుగా ఉంటుంది కానీ పిల్లి దేహంలో ఉండే ప్రాణశక్తి పిల్లి దేహంలో ఉండే చైతన్యము కుక్క దేహంలో ఉండే చైతన్యానికి భేదాలు చెప్పండి భేదం లేదు ఫ్యాన్ లో ఉండే ఎలక్ట్రిసిటీకి దీపంలో ఉండే ఎలక్ట్రిసిటీకి భేదం చెప్పడం లేదు ఇంకా అంతకంటే మీకు స్పష్టంగా చూడాలంటే రెఫ్రిజిరేటర్ లో ఉండే ఎలక్ట్రిసిటీకి హీటర్ లో ఉండే ఎలక్ట్రిసిటీకి తేడా చెప్పడం లేదు కాబట్టి లక్షణములలో భేదము లేదు ఒక జీవునియొందలి చైతన్యానికి ఇంకొక జీవునియొందల చైతన్యానికి లక్షణములలో భేదము లేదు లైక్ వాట్ ఘట గిరిగుహిషు ఘటంలో ఉండే ఆకాశానికి గిరిగుహ అంటే కొండ గుహలో ఉండే ఆకాశానికి భేదం ఏమిటి చెప్పండి ఏమిటి భేదం ఘటము చిన్నది కొండ గుహ పెద్దది అది ఘటానికి కొండ గుహకి భేదమైంది తప్ప ఆకాశానికి భేదం కాలేదు తర్వాత ఘటము చిన్నది కొండ గుహ పెద్దది అది ఇప్పుడు అన్నది అదే కదా కాబట్టి ఆకాశానికి భేదం లేదు మీరు ఆకాశ లక్షణాలు తీసుకొని పోనీ కాశ లక్షణం తీసుకోండి ఆకాశ లక్షణాలు ఏమిటి అసంగము ఆకాశం దేంతోటి సంఘాన్ని కలిగి ఉండదు అది ఘటంలోనూ సమానమే గిరి కొండ గుహలోనూ సమానమే ఆత్మ చైతన్యము తెలియుట అనేది తెలియట దాని లక్షణం అది కుక్కలోనూ సమానమే పెళ్లిలోనూ సమానమే కాబట్టి లక్షణములలో భేదము అనే అంశము లక్షణములలో భేదము అనేది ఘటగిరి గుహాదులయందల ఆకాశమునందు ఎలా అయితే లేదో అలాగే ఆత్మ చైతన్యమునందు కూడా లేదు కాబట్టి ఆత్మస్వరూపము యొక్క ఏకత్వము సిద్ధిస్తూ ఉంటున్నాయి అంటే మన తిట్టివాడిలోనూ మన పొగిడేవాడిలోనూ ఒకే ఆత్మ ఉంటుంది మనం తెలుసుకో ఒక అతను నన్ను తిడుతున్నాడు తిడుతుంటే నేను చిరునవనం ఏమైనా అయినా సుఖంగా ఉండరా హ్యాపీగా ఉండరా ఇంకొకడు వచ్చి కాళ్ళకి దండం పెట్టి మెడలో మాల వేస్తే సుఖంగా ఉన్నాను అన్నామనుకోండి ఎందుకని అలా అనాలి యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఎందుకంటే ఈ ఒకడు తింటున్నాడు ఇంకొకడేమో సత్కరిస్తున్నాడు అదే లక్షణములలో భేదము ఆ భేదం వేటికి అన్వయిస్తుంది దేహానికి చేష్టకి ఇంద్రియములకు మనస్సు దాకా అన్వయిస్తుంది అంతకు మించి అన్వయించదు అది ఆ చైతన్యంలో అన్వయించదు కాబట్టి ఇప్పుడు ఫ్యాన్ సరిగ్గా ఈ ఫ్యాన్ సరిగ్గా చేయాలి ఇప్పుడు ఈ ఫ్యాన్ ఆన్ చేసామనుకోండి అది ఏదో కటకటతో ఆరంభం అవుతుంది ఇంకో ఫ్యాన్ ఉందనుకోండి ఎంతో స్మూత్గా పనిచేస్తుంది కాబట్టి ఈ ఫ్యాన్లో ఉండే భేదమే తప్ప ఎలక్ట్రిసిటీలో ఉండే భేదం మీకు తెలుసు నేను ఇలా చేదస్థంగా చెప్పడం నాకు అలవాటు ఓకే తర్వాత విదిత విదిత్యాక్యాం పరిశుద్ధ ఉపసంహో అంటే విదిత విదిత్యాం అన్యద్ బ్రహ్మాని ఇంతకు ముందు నిరూపించి ఉన్నారు బ్రహ్మ విదితము కంటే అవిదితము కంటే భిన్నము విలక్షణము అన్యతంటే విలక్షణము అని ఇంతకుముందు నిరూపించి బ్రహ్మ యొక్క స్వరూపము హేయోపాధేయరహితమైన ఆత్మ చైతన్యము అని చెప్పారు ఆ చెప్పిన దానినే ఇక్కడ ఉపసంహారం చేస్తున్నారు ఎప్పుడు కూడా చెప్పినదే ఇంకోసారి చెప్తున్నారంటే చాప్టర్ కి క్లోజ్ కు వచ్చేస్తున్నారని అర్థం ఇక్కడ ప్రతిబోధలికి తమ్మతం అని చెప్పే ఆత్మస్వరూపాన్ని ఉపసంహారం చేస్తున్నారు కొత్తగా ఆత్మస్వరూపం గురించి చెప్తున్నదేమీ కాదు విదితా విదితముల కంటే బ్రహ్మ ఇతరము భిన్నము విలక్షణము అని ఏ తత్వాన్ని అయితే చెప్పారో అదే తత్వాన్ని కొంచెం భాష మార్చి చెప్పి ఉపసంహారం చేస్తున్నారు ఉపసంహారం చేస్తున్నారంటే ఈ శ్లోకంతో ఆఖరు ఈ ఈ ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతం ఫలం కూడా చెప్పేస్తున్నారు కాబట్టి ఉపసంహారం చేసేప్పుడు అదే తత్వాన్ని ఇంకోసారి చెప్పినట్టయినది తర్వాత ఆగమువాక్యము యొక్క తాత్పర్యము ఏం పరిశుద్ధ అంటే విదితా విదితముల కంటే ఆత్మస్వరూపము విలక్షణము అని చెప్పినప్పుడు ఏదైనా మీకు సంశయాలు మిగిలి ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి మీకు దాని యొక్క తత్వము యథాతథముగా అనుభవములకు అది పరిశుద్ధి సో ఆ విధముగా అది మరింత నిర్మలముగా స్ఫుటముగా ప్రకాశించును అది పరిశుద్ధిగా ధ్యానం వేసుకుంటారా సౌకర్యా అంటే <coughs> <coughs> అదే పరిశుద్ధ అంటే ఆ వాక్యమును ఆగమ వాక్యము యొక్క తాత్పర్యమును అర్థము అంటే తాత్పర్యం అని అర్థం దాన్నే చక్కగా శోధన చేసి అంటే మరింత దాన్ని విచారము విచారము చేస్తే శోధన అవుతుంది ఇప్పుడు కూడా మీకు ఆరంభల విచారానికి పూర్వం నుండు ఆ వస్తుతత్వము చూచాయిగా తెలిసి ఉండొచ్చు లేకపోతే అసలే తెలియకుండా ఉండొచ్చు వస్తుతత్వము కానీ మీరు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుని దాన్ని ఇటు అటు తిప్పి చూచి విషయం బాగా విచారం చేసినట్లయితే ఆ వస్తుతత్వము బాగా శోధన అవుతుంది ఎవడో ఇలా ఇలా ఒక బంగారపు గొలుసు తీసిచ్చాడు అదిగో ఆయన గాలిలోంచి బంగారపు గొలుసు తీశారు అని మీరు అనుకుంటే దాన్ని శోధన అంటారు శోధన అంటే ఏం చేయాలి ఆ గొలుసు తీసుకోవాలి ఎవడో అండర్నీ కెమెరా పెట్టి ఫోటో తీశాడు శోధన అయిపోయింది అది ఒక రకం శోధన ఇంకో రకం శోభన చేయొచ్చు పోనీ అండర్నీ కెమెరా అంత టెక్నాలజీ మీకు లేకపోయినా ఆ గులుసు తీసి చూస్తే మీకు ఒక సంగతి అర్థం అవుతుంది ఆ గొలుసు తీసి చూస్తే ఒక ఆయన నాకు ఇచ్చిన ఉంగరం అలాగ ఇచ్చారు ఉంగరం అనేవాళ్ళ మహాత్మని నేను తీసి చూసి ఇది ఫలానా అక్కడ పేరు పెట్టుకోలేదు కానీ ఒక కంసాలి సమర్థడైన ఒక కంసాలు తయారు చేశాడు దీన్ని కష్టం మీద అంటే మీరు ఇలా చేయ అని ఆర్డర్ ఇస్తే వాడు చేసి మీకోసం చేసిస్తాడు అలా కష్టంమేడ్ ఉంగరం తప్పిది నథింగ్ మోర్ గాలించి పడిన ఉంగరం కాదు గాలి నుంచి అలా ఉంగరాలు పడవు ఇట్ ఈస్ కష్టం మేడ్ అని నేను చెప్పాను శోధన దాన్ని శోధన అంట అలాగే ఆత్మస్వరూపము విదితా విదితముల కంటే విలక్షణము అని చెప్పిన దానిని దాన్ని ఇంకొంచెం శోధన చేయండి మీరు ఎలాగే శోధన చేయడం సో ప్రతిబోధ విదితం మాత్రమే ప్రతిబోధ విదితము అంటే ఒక కాగ్నిషన్కి మూలంలో ఉండే సాక్షి చైతన్య స్వరూపులుగా మీరు నిలిచి ఉండి మీరు దాన్ని తెలుసుకోండి దాంట్లో మీకు భేదం అనుభవానికి వస్తుందేమో చూసుకోండి మీకు భేదము అనుభవానికి రాదు దేశకాల వస్తు భేదము దేశకాల వస్తు పరిచ్ఛేదములవి కూడా ఆ సాక్షిస్వరూపమున్నది అనుభవానికి రావు సో ఆ విధంగా ఆత్మస్వరూపము హేయము కాదు ఉపాధేయము కాదు అని ఏదైతే ఆగమవాక్యము యొక్క తాత్పర్యము కలదో దానినే మరింత శోధన చేసి చక్కగా స్పష్టంగా తెలుసుకుని శ్రుతి ఉపసంహారము చే దృష్టేర్దృష్టాద్రష్ట్రుతేర్విజ్ఞాంతరం ప్రతిబోధ విదితం మతం అని ఏదైతే ఇక్కడ చెప్తున్నారో దానినే ఇంకో శృకృతి అదే విషయాన్ని ఇంకో రకంగా చెప్పింది ఇప్పుడు ప్రతిబోధ అంటే ఎవరి కాగ్నిషన్ ఎవరి కాగ్నిషన్ అన్నప్పుడు ఇప్పుడు చూసాననుకోండి చూపు దిగవలసిన కాగ్నిషన్ ఆ చూపు ఒక కాగ్నిషన్ దాని వెనక్కాదా చూపునకు చూపు చూపును చూసేది దృష్టే ద్రష్ట అంత సాక్షి అలాగే సృకృతే శ్రోత వినికిడి అన్నది ఇంకో రకం కాల్పినేషన్ దాన్ని వినికిడికి వినేది మతేహే మంత మతి అంటే మననము అని అర్థం అంటే సంకల్పము ఒక ఒక సంకల్పాన్ని మీరు చేస్తారు సూర్యుడు అనేది దండం పెడతారు సంకల్పము ఈ సంకల్పానికి మంత సంకల్పాన్ని సంకల్పించేది అంటే అది కూర్చుని దీన్ని కాదు సంకల్పములకు సాక్షి అర్థం విజ్ఞాటేర్ విజ్ఞాత ఇప్పుడు చూడండి మీరు నేను విషయం చెప్తా మీరు దాన్ని బాగా పరిశీలించండి యు నో యు నో సంథింగ్ దట్ లేదు యూ నో అండ్ ఆల్సో యు నో దట్ యు నో మీరు మీరు పరిశీలిస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు యూ డోంట్ నో మీ ఇది మీకు తెలియగా అర్థమవుతుంది చూడండి యూ డోంట్ నో ఏదో ఒక వస్తువు మీకు తెలియని ఉంటుంది కదా యూ డోంట్ నో బట్ ఆల్సో దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ that is not the end of this story inga unna kadha eviti kadante you know that you do not know you know that you do not know it is very clear to you that you do not know kada it is very clear to you that you know ali eppudu meeku telustundante adi atondhi sakshi bhavamu valana challenge chesinaa putu telustundi ippudu ah evallo yathaa yathaa మా శక్తి శక్తికి తగ్గట్లుగా మేము చేస్తున్నాము అని ఏదో రాశారు రాసి ప్రింట్కి ఇచ్చే ముందు నన్ను చూడమన్నారు శక్తికి తగ్గట్టుగా చేస్తున్నాము అనడానికి ఆయన శక్తి అనుసారము అని శక్తి అనుసారము కలిపితేమవుతుంది శక్తి అనుసారము అందులో దీర్ఘం పెట్టేస్తారు శక్తి అనుసారం చేస్తున్నామంటారు తప్పు కదా అది దీర్ఘం ఎక్కడి నుంచి దీర్ఘం రాశాడు నన్ను చూడు నన్ను చూడమని ఇవ్వకూడదు నన్ను చూడమని ఇస్తే సమస్యలు వస్తాయి అంత అయితే నేను చూడడం మానుకున్నాను ఐ స్టాప్ సి బికాస్ ది డోంట్ లైక్ వాళ్ళు ఏమంట వాళ్ళు ఏమి ఇష్టపడతారంటే చూసేసి చాలా బాగుందని చెప్పాలని ఇష్టపడతారు అదేలోకి దిగుతుంది సో నన్ను చూడమంటే చూసి విజ్ఞానం శక్తి అనుసారం అంటే ఆయన ఛాలెంజ్ చేశారు చూడండి ఐ నో మీరు ఛాలెంజ్ చేయకండి ఐ నో సో సెకండ్ టైం ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు నేను చెప్పిన రిప్లై ఏమి చూసారా ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఐ నో ఇట్ ఈజ్ ఐ నో దట్ ఐ నో అది రెండోది నేను ఇక్కడ గమనించగో లేదా మొదటిసారి దిద్దేపుడు వాట్ ఈజ్ దట్ ఐ నో రెండోసారి ఛాలెంజ్ ఛాలెంజ్ చేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఏమిటో తెలుసిన ఇట్ ఈజ్ నాట్ ఐ నో ఇట్ ఈజ్ ఐ నో దట్ ఐ నో కాబట్టి what you have to understand is you not only know but also you know that you know you understand this principle much better when you apply it in a negative sense like namo narayaya ravi deeranga devata i don't know and that telido anukunta telingattu yedo yatagona sonna sonne sonne meeku telusa untundi ledhi i know that i do not know challenge negative unnapudu meeku spashtanga telustu untundi కాబట్టి విజ్ఞాత యు ఆర్ నాట్ విజ్ఞాత యు ఆర్ విజ్ఞా అంటే టు విజ్ఞాతి యువర్ అంటే విజ్ఞాతి అంటే క్షిన్ అనే ప్రత్యయం విజ్ఞాత అంటే తృచ్ అనే ప్రత్యయం కాబట్టి సో విజ్ఞాతికి విజ్ఞాతము అని ఈ విధంగా అంటే ప్రతి కాగ్నిషన్ నాలుగు రకాల కాగ్నషన్స్ చెప్పి ఈ కాగ్నిషన్స్ వెనకాల ఉండే సాక్షియే ఆత్మచైతన్యము అనే విషయాన్ని బృహదారం యొక్క శృతి కూడా సరిగ్గా విషయాన్ని ఇంకొక పద్ధతిలో భాష మార్చి చెప్పింది శంకరుల యొక్క కొటేషన్ చాలా చాలా గొప్పగా ఉంటాయి అంటే ప్రతిబోధ విదితం పదంలో ఉన్న ఆ వస్తువుని ఆ తాత్పర్యాన్ని చాలా స్పష్టంగా వ్యాఖ్యానం చేసినటువంటి శృతి ఈ శుకుతే శ్రోత దృష్టేర్ద్రష్ట మతే హె మంత విజ్ఞాతేర్ విజ్ఞాత దాన్ని తీసుకొచ్చి దీనికి సపోర్ట్గా పెట్టడం అనేది వెరీ వెరీ బ్యూటిఫుల్ అప్రోచ్ కాబట్టి అది ఆత్మస్వరూపము ఎప్పుడు కూడా ఈ ఏకత్వాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రూపంలో అనేకము ఘటము పటము చెప్తా కుడ్యము కుసూలము అంటే రూపములు అనేకము కానీ చూపు ఒక్కటి చూపు అనేకమవుతాం ఈ ద్వైతులు ఉన్నారు వాళ్ళకి ఏమి చలవతి పెట్టరు వాళ్ళు దేన్ని శోధన చేయరు వాళ్ళంతసేపు ఉయ్యాల ఊపడము లేకపోతే ఇలాంటి వాటిల్లో హడావుడిగా ఉంటారు తప్ప ఇయ్యలా ఊపడానికి పెద్ద తిరిగితేటలు ఏం కావాలి అక్కడ నిలబడి ఇలా ఇలా ఊపుతూ ఉండొచ్చు పేద పండితుల పాపం మంత్రాలని వాళ్ళు చెప్పుకుంటారు వీళ్ళేం మంత్రాలు చెప్పక్కల వాళ్ళకి రాకపోవచ్చు కూడా వచ్చి ఉండకపోవచ్చు బట్ ఎవరు సో ద్వైతం అంటే అలాగే ఉంటుంది దాంట్లో ఏమీ శోధన చేసేది తెలుసుకునేది ఏమీ ఉండదు ఏదో ఒక కష్టం పోతూ ఉంటుంది ఎవళ్ళ పూజలు వాళ్ళ కష్టం తగ్గట్టు ఉంటుంది ఇప్పుడు రంగం ఉందనుకోండి రంగంలో మీకు కొత్త ధనం అదేదో ఒక కష్టం ఉంటుంది దాని ప్రకారం పోతూ ఉంటుంది దాంట్లో మీకు గొప్పగా తెలుసుకోవాల్సింది అక్కడికి వెళ్ళిపోయి పెద్ద విజ్ఞానాన్ని సంపాదించేసి దేవుడు సో ఇది ఇదంతా ఎందుకు చెప్పారంటే ఇప్పుడు మీరు శోధన బాగా చేయాల్సి ఉంటుంది ఎలాగా రూపములు అనేకము ఘటము పటము ఇగో ఇవన్నీ అన్ని రూపాలు నేను చూడండి కానీ చూపు ఏకం అయితే చూపు వేరు వినికిడి వేరు శబ్దజ్ఞానం వినికిడి రూపజ్ఞానం చూపు నాలుకతో వచ్చి జ్ఞానం ఏమిటి రసజ్ఞానం అది వేరు మళ్ళా రుచి అది వేరు ముక్కుతో వచ్చే గంధము అది వేరు స్పర్శ వేరు కానీ వీటన్నిటి వెనుక ఉన్నటువంటి కాగ్నిటివ్ మైండ్ సేంజ్ అంటే ఒకటి చూపుని వినికిడిని ఘ్రామీ ఈ ఇంద్రియములన్నిటినీ వెనక నుండి దర్శిస్తూ ఉండేటువంటి మనస్సును చూసారా ద తర్వాత మనస్సులో ఉండే సంకల్పాలు వేరు కానీ ఆ సంకల్పాలన్నిటికీ మూలంలో ఉండే వాసన ఒక్కటి వాసన ఉంటుంది ఇప్పుడు సంకల్పాలు ఎలా ఉంటాయి ఈ డబ్బు ఇక్కడ వసూలు చేయాలి డబ్బు అక్కడ వసూలు చేయాలి రకరకాల సంకల్పాలు ఉంటాయి ఇది ఇక్కడ ఖర్చు పెట్టి మనకి లాభం వస్తుంది అంటే ఓ అనేకములైన సంకల్పాలు ఉంటాయి చేస్తూ ఉంటాడు బిజినెస్ మ్యాన్ పొద్దున్నే సాయంకాలమే కావే సంకల్పాలు చేస్తూ ఉంటాడు కానీ వాటి మూలము ఉండే వాసన లోభము అనేది ఒక్కటి బుద్ధి బుద్ధులు వాసనలు అనేకం ఉంటాయి లైక్ లోభము కామము క్రోధము ఇవి చెడ్డ వాసనలు దయా కరుణ ఇవి మంచి వాసనలు ఈ వాసనలు అనేకం ఉంటాయి ఆపోజిట్స్ కూడా ఉంటాయి కానీ అవన్నిటికీ కేంద్రమైనటువంటి అహం ఒక్కటి వాసనలలో అనేకం కదా అహం ఒక్కటి అహం అనేకం అవుతుంది ఇక అహమ్ములు అనేకం ఉంటాయి మీలో ఒక అహం ఉంటుంది నాలో ఒక అహమ్ము ఉంటుంది ప్రతి కుక్కలో కూడా ఒక అహమ్ము ఉంటుంది దోమలో ఒక అహం ఉంటుంది ప్రతి ప్రాణి ఒక అహం ఉంటుంది అహమ్మనే శబ్దరూపంగా ఉండకపోవచ్చు అవన్నీ సంస్కృతి రోజుకున్నాయని నా కాదు నేను అనే అనుభవం సకల ప్రాణులందు ఉంటుంది కానీ ఆ అనుభవము ఆవిర్భవించేటువంటి మూల స్రోతస్సు చైతన్యం అది కాబట్టి ఎప్పుడూ కూడా లోవర్ ఈజ్ మెనీ హయ్యర్ ఈజ్ వన్ ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ద్వైతులకి అద్వైతులకి తేడా ఏమిటంటే ద్వైతులు ఆ లోవర్ లెవెల్లో నిలబడిపోతారు వాళ్ళు హయ్యర్కి రాదు ఇప్పుడు భస్మ తీసుకెళ్లి విష్ణువుకి వేశారనుకోండి వాళ్ళు వాళ్ళు చాలా ట్రబుల్ పడిపోతారు భస్మ విష్ణువుకి వేయడం తప్పు కూడా విష్ణువుకి భస్మ వేయకూడదు భస్మ శివుడికి వేయాలి విష్ణువుకి ఏదో పువ్వులో వేయాలి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికి నీ విష్ణువులో ఉన్న దేవుడు శివుడిలో ఉన్న దేవుడు ఒక్కడే దట్ వన్ షుడ్ నో వెన్ యూ గో టు ది హయ్యర్ యు రీచ్ వన్ వెన్ యూ యార్ ఇట్ ఎ లోవర్ లెవెల్ యూ హ్యావ్ ఆబ్వియస్లీ మెనీ కాబట్టి ఇంద్రియ వ్యాపారంలో దగ్గర మనస్సు దగ్గర అంతఃకరణం మొత్తంలో మీరు కనుక కట్టుబడి ఉంటే మీకు అనేకత్వమే భాషిస్తూ ఉంటుంది దానికంటే పైకి మీరు వెళ్ళగలిగితే సాక్షి ఉండగలిగితే అనేకత్వం పోయి ఏకత్వం అనుభవానికి వస్తూ ఉంటుంది దీని మీద పూర్వపక్షం మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది పైన ఈ పూర్వపక్షాన్ని భర్తృప్రపంచాచార్యుడు ప్రకటించాడు ఆయన చెప్పిన వ్యాఖ్యానానికి ఇక్కడ పూర్వపక్షం అనే ఆయన పూర్వపక్షం అనేది రాయుడు ఆయన సిద్ధాంతరూపంగానే రాసుకుంటాడు ఆయన పుస్తకాలలో ఆయన పుస్తకాలు ఇప్పుడు అవైలబుల్ కాదు శంకరులు ఆయన శంకరులు నాటికి ఉన్న వ్యాఖ్యానం భర్తృప్రపంచ వ్యాఖ్యానం బోధాయనుని యొక్క సూత్రములు భర్తృప్రపంచుని వ్యాఖ్యానులు ఉన్నాయి బోధాయనుడు ఉపనిషత్తులు అన్నింటిని సంగ్రహించి వాటిని సూత్రరూపంగా ఆయన ప్రకటించినాడు ఈ ఉపనిషత్తులకి వీటికి భర్తృప్రపంచాచార్యులు వ్యాఖ్యానం రాశారు ఈ పదింటికే ఉన్నవి పదే ఉపనిషత్తులు అన్నాడు తర్వాతి కాలంలో ఉపనిషత్తులు బాగా పెరిగిపోయాయి ఎవరికి జాతమైన ఉపనిషత్తుని వాడు రాసుకుంటూ పోయాడు యోగా ప్రచారంలోకి వచ్చి యోగా ఉపనిషత్తులు అలాగే రకరకాల ఉపనిషత్తులు వచ్చాయి విచ్ ఈస్ ఫైన్ తప్పేమీ కాదు ఎనీవే సో భర్తృప్రపంచాచార్యులు ఈ ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారు శంకరుడు ఈ ఉపనిషత్తులను అధ్యయనం చేసే సందర్భంలో ఆయనంతటా దీనికి నేను వ్యాఖ్యానం రాసేయాలని అనుకుని ఉండరు అలా అనుకోరు దానికి తగిన ఆ సందర్భం వచ్చినప్పుడే పుస్తక రచన అనేది ఉంటుంది అదే కానీ ఖాళీగా ఉన్నాం కాబట్టి రాశిపారాయణం కాదు సో ఆయన చూసి ఉంటారు భర్తని ప్రపంచం యొక్క వ్యాఖ్యలన్నీ చూసి ఉంటారు ఆయన చూసి అబ్బాయి ఇవి సరిగ్గా లేవు నిర్ణయించి హీ మేడ్ హిజ్ ఓన్ కామెంటరీ దట్ ఈస్ హౌ దీ ఉపనిషద్ భాష్యాలు వచ్చాయి ఈ రోజుని భర్తని ప్రపంచాచార్యుని యొక్క వ్యాఖ్యానాలు అవైలబుల్గా లేవు ఎందుకంటే శంకరుని యొక్క భాష్యాలు వచ్చాక వాటి మీద ప్రేమ తగ్గిపోయింది అందరికి అవి చదవడం మానేశారు ఎప్పుడైతే చదవడం మానేశారో పుస్తకాలు అవి సమాజం నుంచి తక్కువ ఉంటాయి ఎక్కడో పోతాయి పూర్వం వాళ్ళు రాతప్రతులు రాసుకుని చదువు ముందు రాసుకోవాలి తర్వాత చదువుకోవాలి ఎవరీ సింగిల్ బుక్ హ్యాస్ టు బి రిటర్న్ విత్ హ్యాండ్ అవి మాన్యుస్క్రిప్ట్స్ చూసి రాసుకోవాలి అలా చేసేవారు కాళిదాస రఘువంశం చదవాలనిపిస్తే ఎవరి దగ్గర ఉందో తెలుసుకుని ఆ ఊరు వెళ్ళి అక్కడ భిక్షలు ఏర్పాటు చేసుకుని ఆ పుస్తకం ఆయన ఇస్తాడు ఆయన అరుగు మీదే కూర్చుని రాసుకోవాలి సాయంకాలం మళ్ళీ ఇచ్చేసి వచ్చేయాలి ఆయన రాసుకోవడానికి చోటు ఇస్తాడు ఆ రవుల మీద ఎవడైనా కూర్చోవచ్చు అక్కడ కూర్చుని రాసు వీడి కాకట్లు అన్ని వీడు పెట్టుకుని రాసుకుని రాసుకోవడం ఆయన పుస్తకం ఆయన అప్పుడు వచ్చి చదువుకోవాలి పొరమానలో ఉంది వాళ్ళు అదే పనిగా చేసి మనం ఎప్పుడైతే మీరు చదవడం మానేశారనుకోండి ఆ మాన్యుస్ట్రిప్ట్లు ఎన్ని ఉన్నాయో అనే ఉన్నాయి కొత్త మాన్యుస్ట్రిప్ట్లు ఇంకా రావు సమాజంలో ఆ ఉన్న మ్యాన్యుస్ట్రిప్ట్లు పోతే ఇంక పోవడం ఆ రకంగా భర్త ప్రపంచం యొక్క వ్యాఖ్యానాలు పోయాయి ఎందుకంటే జనం వాటిని చదవడం మానేసేసి కేవలము శంకరుల యొక్క భాష్యాలనే చదువుకుంటూ ఉండినారు ఆ తర్వాతి కాలంలో అది ఒక విశిష్టత ఇలాంటి పరిస్థితి పాణిని వ్యాకరణ సందర్భంలో కూడా వచ్చింది పాణినికి ముందు ఐదారు వ్యాకరణాలు ఉండేవి శాకటాయన వ్యాకరణమని ఐంద్ర వ్యాకరణమని ఇవేవో ఉండేవి ఇవన్నీ పాణిని వచ్చాక ఇంకా వ్యాకరణం చదివేవాడు ఇంకా పాణినే తప్ప మిగతా వాటిని ఎవడో చదవలేదు దాంతో ఇప్పుడు అవి ఎక్కడ మీకు దొరకను కూడా దొరకవు అవి ఎలా తెలుస్తోందంటే పాణిని యొక్క వాటి ప్రస్తావన ఉంటుంది అందుకోసం ఉందని అనుకోవాలి తప్ప అదే పాణిని సూత్రాలు ఇంకా ఇతర గ్రంథాల్లో కూడా రిఫరెన్స్లు ఏవో ఉంటాయి దాన్ని బట్టి ఓహో ఇలాంటి పుస్తకం ఒకటి ఉండేది కదా అనుకోవాలి అది అది భర్తులు ప్రపంచాచార్యుల యొక్క పూర్వపక్షం యొక్క సందర్భం ఇంకొకటి భర్తులు ప్రపంచుడు ద్వైతి ద్వైతాద్వైతి ఎందుకంటే శంకరుల కాలంలో ఉపనిషత్తులు అధ్యయనం చేసి వాళ్లలో ద్వైతులు అనేవాళ్ళు లేరు ఉపనిషత్ ద్వైతులందరూ కూడా సాంఖ్యులు తాత్వికులు నైజాయితులు కర్మవాదులు అదే మీమాంసకులు అలాంటి వాళ్ళు వాళ్ళందరూ ద్వైతులే ఔపనిషదులు అంటే అద్వైతులే అలా ఉండేది ఔపనిషదులలోనే అద్వైతమే ఉపనిషత్ తత్వము అని తెలిసిన వాళ్లలోనే కొంతమంది ఆ మరీ అద్వైతం అంటే ఈ కర్మా ఉపాసన ఎటు కాకుండా అయిపోతాయని భయం చేత కొంత ద్వైతాన్ని దాంట్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు దీన్ని తైత్రీయ భవిష్యంలో శంకరులు చూపిస్తారు ఆ నిలబెట్టడంలో కూడా ఎలా నిలబెట్టారంటే టెన్ పర్సెంట్ ద్వైతాన్ని పెట్టుకోవడం నైంటీ పర్సెంట్ అద్వైతం అద్వైతం ఫోకస్ కానీ ఒక టెన్ పర్సెంట్ ద్వైతానికి స్థానం ఇవ్వడం అలాంటి ద్వైతాద్వైతం భర్త ప్రపంచాచార్యులు పాపం ఆయన అలాంటివి కూడా అయ్యి ఉంటాయి ఇంకో రకం ద్వైతం ఉంది అది ద్వైతాద్వైతం దాంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ద్వైతం ఏ ఉంటుంది ఓపీ సార్ అద్వైతం లిటిల్ అద్వైత టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ అద్వైత ఫోకస్ రివర్స్ కొంతమంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు పుష్టి మార్గం వల్లభాచార్యులు ఆయన అద్వైతే కానీ ఏమద్వైతం గోలోకము శ్రీకృష్ణుడు గోపికలు అని ఇలాగే దాంట్లో అద్వైతమే ఉంది అందరూ గోపికలు ఇప్పుడు ఇక్కడ పుణ్యం బాగా చేసుకుంటే ఏముంటుందో తెలుసిన యూ విల్ బికమ్ ఏ గోపిక ఇన్ గోలోక రామరా గోలోకంలో గోపిక అవుతారు అయితే అయ్యేం చేస్తారు ఏం చేస్తారు గోపికలు ఏం చేస్తారు అదే చేస్తారు డాన్సు రాసలేదా ఏమో చేసుకుంటారు అదే అదే ఉంటుంది పుష్టి పుష్టి అంటే ఏంటి చక్కగా భోజనం అది చేసేవాళ్ళు పోగాలండి దిక్కగా అది చెప్పింకానీ అద్వైతం ఒకేసారి అద్వైతం ఉంటుంది ఫోకస్ అంతా ద్వైతమే ఒకేసారి అద్వైతం ఉంటుంది ఈ ఇష్యూ అంటే మీకు ఇవన్నీ తెలుసుంటే మంచిదని చెప్తున్నాను ఐఎమ్ గివింగ్ అన్ ఆబ్జెక్టివ్ ఓవర్ వ్యూ ఐఎమ్ నాట్ డినౌన్సింగ్ ఎనీథింగ్ ఈ లక్షణం అంటే ఫోకస్ ద్వైతం మీద ఎక్కువ అద్వైతం కొద్దిగా ఉంటుంది ఈ లక్షణం రామానుజాచార్యులతోటి అంతమైపోయింది రామానుజాచార్యులలో అద్వైతం ఎంత ఉంటుందో చెప్పంటారా జీరో పాయింట్ జీరో జీరో జీరో జీరో వన్ తర్స్ అనుకుంటుంది ఎక్కడో ఒక్క చోట ఓపెసరంత అద్వైతాన్ని ఒప్పుకున్నారా ఎందుకంటే ఆ పేరే విశిష్టాద్వైతం అని పెట్టినందుకు ఒప్పుకున్నారని అనుకోవాలి అది మినహాయిస్తే మిగతాదంత అద్వైతమే ఇంకా ఆ తర్వాత ఇంకా అద్వైతం అనే మాటతో కలికాలం వచ్చేసినప్పటికే బాగా అని చెప్పి ఇంకా తర్వాత అంతా ద్వైతాచార్యులే తప్ప అద్వైతం వాళ్ళు ఎవరు అంటే నా అభిప్రాయంలో సంప్రదాయంలో కబీర్దాస్ మొదలైనటువంటి మహాత్ములు రామకృష్ణ పర మొదలైన మహాత్ములు వాళ్ళు వచ్చారు కానీ ఈ ఉపనిషత్ సంప్రదాయంలో ఈ సంస్కృత సాహిత్యంలో వచ్చిన ప్రవాహంలో రామానుజాచార్యులతో అద్వైత సాహిత్యం రామానుజాచార్యులతో అద్వైతం అనడానికి వీలు లేదు చాలా పిసరంత అద్వైతం భర్త ప్రపంచాచార్యులు పాపం ఆయన అద్వైత ప్రధానంగానే ఉండేవారు కొద్దిపాటి ద్వైతాన్ని స్వీకరించే ప్రయత్నం చేసేవారు బోధ గృహ్య సూత్రాలు ఇప్పటికే ఉన్నాయి రామానుజాచార్యులు బోధాయనుడి శిష్యులు బోధాయనుడికి రామానుజాచార్యులకి తేడాల్లా నామాలే నామాలను కొంచెం ద్రావిడ వేదము తర్వాత ఉంజల సేవ ఇలాంటివి ఏవో కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా కస్టమ్స్ కొన్ని యాడ్ చేయాలి కళ్యాణం కళ్యాణం ఇవన్నీ ఈ మధ్య కాలంలో రవానుజులు కళ్యాణం పెట్టారో ఏదో కూడా నాకు నమ్మకం లేదు చూడాలి ఐదు నాకు గో ఇంట్లో ఒకవేళ ఆయన పెట్టుంటే పెట్టుండచ్చు ఒకవేళ ఆయన పెట్టుండకపోయినా నేను ఆశ్చర్యపడను ఈ మధ్య కాలంలో వీళ్ళు పెట్టుంటా సీతారామ కళ్యాణం గురించి నాకు స్పష్టంగా తెలుసు సీతారామ కళ్యాణం నైన్టీన్ హండ్రెడ్ అండ్ టూలో లేదు నైన్టీన్ హండ్రెడ్ అండ్ త్రీలోనో ఫోర్లోనో టెన్లోనో ఇప్పుడో మొదలైంది అంతకుముందు కళ్యాణం లేదు అంతకుముందు వ్రతం ఉండేది శ్రీరామ వ్రతం చేసేవారు నవమ కళ్యాణం అనేప్పటికీ అందరికీ ఏదో సర్దాగంగా మంచిది సో భర్త ప్రపంచాజా పూర్వపక్షం పూర్వపక్షం చాలా సూక్ష్మంగా ఉంటుంది మీరు చూస్తే నీకు తెలుసు బాగుండే పూర్వపక్ష చూడడానికి సాధ్యమే యూన తర్తానాతి ప్రతిబోధవి వ్యాఖ్యాయ అదే భక్తు ప్రపంచాచార్యులు వ్యాఖ్యానం దానికి దృష్టాంతం యథా యో వృక్షాఖ చాలయతి సవాయుద్వత్ ఇక్కడ కొన్ని మౌలికమైన అంశాలు గలవు ఇప్పుడు జ్ఞానము క్రియ ఉన్నాయి కదా పాణి మీరు వెళ్ళారనుకోండి పాళిని దగ్గరికి వెళ్లారనుకోండి క్రియ అనే పదం నుంచి వచ్చింది దుక్కుయ్ కరణే అనే ధాతువు నుంచి వచ్చింది క్రూ అనే ధాతువు నుంచి వచ్చింది జ్ఞానము అనే మాట నుంచి వచ్చింది జ్ఞాన అవబోధనే అనే ధాతువు నుంచి వచ్చింది ధాతు అర్థమేమి క్రియాపదము అంటే ఎవరైంది అక్కడికి పానీ దగ్గరికి వెళ్ళేప్పటికీ జ్ఞానము క్రియ రెండూ కూడా క్రియలే జ్ఞానము క్రియే క్రియ క్రియే తుడిచేననుకోండి అది ఏమిటది క్రియ పుస్తకం మటుకు చదువుకున్నారనుకోండి అది ఏమిటది క్రియే అవీ క్రియే జ్ఞానము క్రియా కూడా రెండు కూడా ఒకే కేటగిరీకి చెందినవి ఇది ఒక సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఎవరితో తెలిసినా ద్వైతులందరూ దీన్ని సిద్ధాంతాన్ని పాటిస్తారు ఆర్తికులు నైయాయికులు ప్రధానంగా దీన్ని పాటిస్తారు భర్తలు ప్రపంచాచార్యులు మోస్ట్ అన్ఫార్చునేట్ ఆయన దాన్ని పట్టుకున్నారు ఎందుకంటే ఆయన ద్వైతం కొంచెం ప్రవేశపెట్టడం కోసం ఆ ద్వైతవాదుల యొక్క ఈ ఆర్గ్యుమెంట్ ని తీసుకున్నారు వేదాంతుల యొక్క సిద్ధాంతం ఏంటో తెలుస్తుందండి జ్ఞానము క్రియ కాదు క్రియ జ్ఞానము కాదు ఇప్పుడు దీపం వెలుగుతోంది మీరు ఆ వెలుగుతుల్లో చిగురు పెట్టుకున్నారు మీరు చేస్తున్నదిను దీపం చేస్తున్నది రెండు క్రియలే కాదు మీరు చేస్తున్నది వ్యాపారము దీపము చేస్తున్నది ప్రకాశము మరి చేస్తున్నది అంటున్నారే ఉపలక్షణము ఉపలక్షణము అంటే అది అది యథార్థంగా అది కాకపోయినా అది అని చెప్పడం ఉపలక్షంగా ఉపచారం అది అని చెప్పు ఉపచారాలు ఉంటాయి సో ఇది ఎలాగంటే ఇప్పుడు మోటార్ సైకిల్ ఉందనుకోండి ఇది నా ఇది నా దోస్తు అంటాడు మోటార్ సైకిల్ దోస్తు ఎలా అవుతుంది జడ వస్తువు కదా అంటే దోస్తు వంటిది అని అర్థం ఉపచారం దోస్తు కాకపోయినా దోస్తు అని ఇప్పుడు సేవకుడు ఉంటాడు బాగా కావలసిన వాళ్ళు వీడు నాకు ఆత్మ అంట శంకరుల దృష్టాంతం భద్రసేన మమ ఆత్మ అని ఆయన దృష్టాంతం రాజుగారు అంటారు ఈ భద్రసేనుడు సేనాధిపతి వీడు నాకు ఆత్మ అని వాడు ఆత్మలో అవుతాడు వాడు బయట కదా వేదాంతం పాయింట్ కాదు అక్కడ వాడు ఆత్మ ఆత్మ అంటే నేను అని అర్థం వాడేలా అవుతాడా ఇతర పర్సన్ కదా అంటే ఉపచారం ఆత్మ ఎంత స్త్రియమో వీడు నాకంత ప్రియుడు అని అభిప్రాయం ఆ రకంగా జ్ఞాన సందర్భంలో కూడా జ్ఞా అవబోధనే అనే ధాతువు ఉండడము ఆ ధాతువు కనుక క్రియాపదము దానికి థింగ్ అనే ప్రత్యయం కావడం త్రిప్ థింగ్ ఎప్పుడు వస్తుంది వర్తమాన లట్ అని వస్తుంది వర్తమానంలో వస్తుంది తింగ్ వర్తమానం అంటే క్రియ కదా మరి కాబట్టి ఇవన్నీ ఉపచారం నేనంతనే ఉపచారంగా స్వీకరిస్తాను శబ్ద ధాతువులు శబ్దాలు చెప్పే సందర్భంలో జ్ఞా అవబోధనే అనేది కూడా క్రియాపదముగానే స్వీకరిస్తారు జ్ఞాతి జానాతి వస్తుంది థీ వస్తుంది థి అన్నదాన్ని ప్రత్యేకము ఆఖ్యాత అంటాన్ని దట్ ఈజ్ వేర్ ది యాక్షన్ ఈజ్ లొకేటెడ్ థీలో లొకేట్ అయి ఉంటుంది యాక్షన్ కాబట్టి సో దేర్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ యాక్షన్ వ్యాకరణంలో అది ఉపచారం యాక్షన్ కాకపోయినా యాక్షన్ లాగా ట్రీట్ చేయాలి మీరు యాక్షన్ లాగా ట్రీట్ చేయలేదు అనుకోండి తీరాదు తీరావాలంటే యాక్షన్ అవ్వాలి అది అయితే తీరాదు తీరాకపోతే శబ్దమే లేదు ప్రయోగం లేదు కాబట్టి ఉపచారం వాస్తవంలో జ్ఞానం వేరు కర్మ వేరు అంటే మీకు ఇవన్నీ వివరాలు తెలుసు ఉండాలి వీటిని దార్శనిక విషములు అంటారు పురాణంలో తెలుసుకోవడానికే ఉంటుంది విధి నిషేధాల్లో తెలుసుకోవడానికే ఉంటుంది గుండు గీయించుకుని అక్కడ కూర్చోంటే గుండు గీయించుకుని వాళ్ళు కూర్చుంటారు దీంట్లో తెలుసుకోవడానికి ఏముంది చూసి దండం పెట్టుకుంటే దాంట్లో పెడతారు ప్రసాదం నోట్లో వేసుకుంటే వేసుకుంటారు అక్కడ నెత్తి మీద బొట్టు పెట్టుకోకుంటే పెట్టుకుంటారు తెలుసుకోవడానికే ఉండదు అక్కడ ఇక్కడ దర్శనంలోనే మీరు గమనించాల్సిన ఉంటాయి కాబట్టి జ్ఞానము వేరు క్రియ వేరు ఇక ఇప్పుడు పశుము తీసుకొచ్చి ఎదురకుండా పెడతారు స్వచ్ఛనార్తం గణేష పూజ చేసేప్పుడు తాములపాకలో పసుపు ముందు ఇప్పుడు అది ఇది పసుపు ముద్ద అదేమిటి ఇది గణపతి అదేమిటి ఇది పసుపు ముద్ద అంటే జ్ఞానము ఇది గణపతి అంటే ఉపాసన ఓకే ఎలా తెలుసుందా ఇది గణపతి అంటే ఉపాసన అది క్రియ ఎందుకని మానసీ క్రియ మీరు మనస్సుతోటి ప్రాజెక్ట్ చేస్తారని నేను ఇది పసుపు ముద్ద అని అనుకోను ఇది గణపతి అనుకుంటాను ఇగో ఇది గణపతి అనుకుంటున్నాను అని అనుకుని అప్పుడు పూజ చేస్తారు కాబట్టి అది క్రియ మానసీక్రియ కానీ ఇది పసుపు ముద్ద అనేది క్రియ కాదు జ్ఞానం ఓకే కాబట్టి మానసీక్రియ దానికే ఉపాసన అని పేరు ఉపాసన కూడా క్రియే కానీ చాలా సూక్ష్మమైన క్రియ జ్ఞానము సూక్ష్మమే అది కూడా సూక్ష్మమే కానీ క్రియ మాత్రం కాదు ఇది సిద్ధాంతం ఇది అర్థమైందండి కాబట్టి మీ స్వరూపము జ్ఞానమే దాని క్రియ కాదు ఇది వేదాంత సిద్ధాంతం కానీ భక్తృ ప్రపంచాచార్యుడు ఏం చేశారంటే బోధ అంటే కాగ్నిషన్ అని ఆయన క్రియ అన్నాడు కానీ ఇప్పుడు బోధ ఏమైపోయింది క్రియ అయి కూర్చుంది బోధక్రియ బోధక్రియ అయితే కర్త వాళ్ళు అవుతారో ఆత్మ అవుతుంది ఆత్మకర్త ఆత్మ ఆకర్త కాదు ఇంకా కర్త కాబట్టి ప్రతిబోధ విదితం మతం ఎవ్రీ బోధ ఎవ్రీ కాగ్నిషన్ ఈజ్ అన్ యాక్షన్ అండ్ సో దిస్ యాక్షన్ హెల్ప్స్ యూ టు నో ది యాక్టర్ కదా కాబట్టి వేరెవర్ యు ఫైండ్ అన్ యాక్షన్ called cognition or cognitive action. Action is related to movement. Whenever you find cognitive movement, the agent of that cognitive movement is ātmā. Ājya pedaya. Ājya pedaya. Rundu satsya, rundu points <tries> in vaila ciasada. Vakati jnānamo kriyārta kalaka pala gunjesi jnāna kura kriyakinda lakha isada. Kālu kadipato intai kriyā. జ్ఞా తెలుసుకుంటే క్రియ అన్నట్లుగా ఇప్పుడు తెర వెనక్ కాళ్ళు కూర్చుని ఇలా ఇలా కాళ్ళు కలిపాను అనుకోండి మీకు తెలుస్తుంది ఏవో లేదో కదుగుతున్నాడు అంటే అక్కడ మనిషి కూర్చున్నాడని తెలుస్తుంది కాబట్టి ఆ క్రియను బట్టి కర్తని మీరు ఊహిస్తారు బోధ తెలిసిందనుకోండి మీకు తెలియడం ఒక క్రియ ఆత్మ ఆ తెలియడం అనే క్రియను చేసే కర్త కాబట్టి క్రియను బట్టి కర్తని మీరు తెలుసుకోవచ్చు కర్త వచ్చింది ముందు ప్రత్యక్షంగానక్కర్ల క్రియను బట్టి కర్తను మీరు భావన చేసుకోవచ్చు ఆ విధంగా తెలుస్తుంది ఆత్మ ప్రతిబోధ విదితం మతం మతం అంటే మహాత్మ జ్ఞానముల చేత స్వీకరింపబడినది కాబట్టి ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నారు ఎక్కడెక్కడైతే జ్ఞానము అనే క్రియ ఉంటుందో ఆ క్రియను చేసే కర్తయే ఆత్మ ఇంకోటి దృష్టాంతం ఈ దృష్టాంతం శంకరులు ఇచ్చిన దృష్టాంతం భక్తుపృపంజారు లేదు కాదు అంటే భక్తు ప్రపంచమే పాయింట్ చెప్పడానికి కూడా శంకర్లు చాలా బాగా చెప్తారు ఎవనే దృష్టాంతం వాయువు ఉందని మీకు తెలుస్తుందా కంటికి కనపడుతుందా వాయువు కనపడదు చూడండి నా చూడండి అక్కడ కొమ్మలు ఊగుతున్నాయా ఊగుతున్నాయి కదా అంటే వాయువు ఉంది ఎందుకని కొమ్మలు తమంత తాము ఊగట్లేదు వాటిని ఎవరోలో ఊపుతున్నారు ఆ ఊపిది వాయువే కాబట్టి కొమ్మల కదలికని బట్టి క్రియని బట్టి కర్తని మీరు తెలుసుకుంటారు అదే గాలి బాగా వేస్తోందిరా అంటారు ఎలా తెలిసింది గాలి బాగా వేస్తోందని గాలి ఈచుతోంది అని ఎలా తెలిసింది అదిగో క్రియని బట్టి కర్తని ఆ రకంగా మీలో మీరు చూసుకోండి మీలో తెలుస్తోంది ఈ తెలుగుట అనే క్రియను చేసేటువంటిదియే ఆత్మ కాబట్టి ఎక్కడెక్కడైతే తెలుగుట అనే క్రియ మీకు ఉన్నదో ఆ క్రియను బట్టి ఆ క్రియను చేసేటువంటి కర్తగా మీరు ఆత్మని తెలుసుకోవచ్చును అది ఏ మంత్రానికి అర్థము ప్రతిబోధ విదితం మనదం ఇప్పుడు చూడండి యథా పునః ఇప్పుడైతే బోధక్రియాకర్త ఆత్మ బోధ అనే క్రియను చేసే కర్త అని అని అవుతోంది కనుక కాబట్టి మీరేం చేయొచ్చు బోధక్రియాలక్షణమైన తత్కర్త విజానాతి బోధక్రియయే లక్షణము వాయువుకి లక్షణం ఏమిటండి చెట్టు కొమ్మలను కదుపుట చెట్టు కొమ్మలను కదుపుట అనే లక్షణాన్ని బట్టి అనే గుర్తును బట్టి చిహ్నము లక్షణము అంటే చిహ్నము ఏమన్నా వీడు వైష్ణవుడా శివుడా అంటే నామాలు కనబడుతున్నాయ వైష్ణవుడు ఏం నామాలంటే నవ్వుతున్నారు ఏమి రావాలంటే వెరీ బిగ్ థింక్ ఇట్ ఈస్ నామాల గురించి ఇంకా మూడు శాస్త్రం ఉంది నేను అంతా చెబితే మీరు కంగారు పుట్టే అంతా చెప్పట్లేదు ఊరికే కొద్ది కొద్దిగా చెప్తున్నారు సో నామాలను బట్టి వాడు వైష్ణవుడని చెప్పవచ్చును నామాలు ఏమవుతుంది లక్షణం అలాగే ఇక్కడ క్రియ లక్షణము కదుపుట అనే క్రియ వాయువుతి లక్షణము తెలియుట అనే క్రియ ఆత్మకి లక్ష్యం క్రియకర్తకి లక్షణం అవుతుంది ఎందుకని లక్షణం ఎందుకు అవుతుంది క్రియకర్తని చూపిస్తుంది కనుక క్రియాకర్తారం లక్షయతి ఇది క్రియాకర్తు లక్షణం భవతి అలాగనమాట ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు లక్షణమైన బోధ క్రియను లక్షణముగా చేసుకుని దానితో తత్కర్తారము విజానాతి తంటే బోధక్రియ బోధక్రియ యొక్క కర్త ఆత్మ దాన్ని మనం తెలుసుకోవచ్చు ఇది బోధలక్షణైన విదితం బోధ అనే క్రియ లక్షణం దాన్ని లక్షణంగా చేసుకునే ఆత్మానే కర్త తెలియబడుతోంది అని వ్యాఖ్యానించాడు ఆయన ఇది వ్యాఖ్యాయతే ప్యాసివ్ వాయిస్ అని వ్యాఖ్యానించబడింది దాని మీద అది తప్పది అది వ్యాఖ్యానం ఇలాగా సిద్ధాంతం ఆయన ఇది చేయ అని కొట్టిపారేస్తారు కానీ ఇక్కడ అలా కాకుండా దాన్ని తిరస్కరించేందుకు కొంచెం మెత్తగా తిరస్కరిస్తున్నారు అలాగా తద బోధక్రియాశక్తిమాన ఆత్మా ద్రవ్యం నా బోధస్వరూప ఇప్పుడు ఇక్కడ సూక్ష్మమైన విషయం ఇప్పుడు బోధ అన్నది జ్ఞానము బోధ అంటే జ్ఞానం బోధ అన్నది క్రియ కాదు బోధ అన్నది ప్ర దీపము యొక్క ప్రకాశము ఎలా అయితే బాహ్య ప్రకాశము క్రియ కాదో ప్రకాశము క్రియ కాదు ప్రకాశము క్రియలను ప్రకాశింపజేస్తుంది ఇప్పుడు క్రియ ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది ప్రకాశాన్ని బట్టి తెలుస్తుంది ప్రకాశము క్రియ కాదు ప్రకాశము ప్రకాశమే క్రియ అయితే కాదు దీపము ఏం చేస్తోంది ఏం చేయట్లేదు ఉంది దీపం ఉందా ఏదైనా చేస్తుందా ఉంది ఏమిటి మరి దీపం యొక్క స్వరూపం ఏమిటి అంటే ప్రకాశమే దాని స్వరూపము అలా తెలుసుకోవాలి దీపాన్ని గురించి దీపం పండుతోంది ఇలా మొదలెట్టకూడదు దీపం యొక్క స్వరూపం దృష్టాంతం కదా ఇప్పుడు చెయ్యిందనుకోండి చెయ్యి ఏం చేస్తుంది అని అడగాలి ఎందుకంటే ఏదో ఒకటి చేస్తుంది కర్మేంద్రియం గనక కన్ను కర్మేంద్రియం కాదు కన్ను ఏమీ చెయ్యదు ప్రకాశింపజేస్తుంది కన్ను రూపమును ప్రకాశింపజేస్తుంది కన్నేమి పని చేయదు చేయి పని చేస్తుంది తేడా లేదండి కర్మేంద్రియాలకి తేడా లేదు ఇప్పుడు అంధ పంగు గుడ్డివాడు కుంటివాడు గుడ్డివాడికి జ్ఞానం ఉండదు కానీ కాళ్ళు బలంగా ఉంటాయి పొంగు కుంటివాడికి క్రియ ఉండదు జ్ఞానం గట్టిగా ఉంటుంది కళ్ళు అన్ని బాగా కనపడుతూ ఉంటాయి తేడా లేదు రెండింటికి అంధ పంగు ఒకటే జ్ఞానం లేరు క్రియలేరు ప్రకాశం వేరు క్రియ వేరు ఇప్పుడు ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ అక్కడ జ్ఞానము దాని స్వరూపం అనాలి జ్ఞానము ఆత్మ యొక్క స్వరూపము అనాలి అంతే తప్ప జ్ఞానము ఆత్మ చేసే పని అనకూడదు జ్ఞానం కూడా పని అన్నవాడు అలాగే మాట్లాడతాడు ఇప్పుడు ప్రొఫెసర్ గారు రూమును తుడిచేవాడును ప్రొఫెసర్ గారు ఒకటే ఎందుకని ప్రొఫెసర్ గారి రూమును తుడిచేవాడు తుడిచితానే క్రియను చేస్తున్నాడు ప్రొఫెసర్ గారిని చదువు తెలియ తెలుసుకుంటానే క్రియను చేస్తున్నాడు ఏం చెప్పమంటారో అలాంటి మాటలు మాట్లాడకూడదు అది ఇది రాంగ్ అది క్రియ కాదు అది స్వరూపం కాబట్టి జ్ఞానము క్రియ కాదు జ్ఞానము ఆత్మ యొక్క స్వరూపము అలా తెలుసుకోవాలి కానీ మీరు కనుక జ్ఞానాన్ని క్రియ అన్నారనుకోండి అప్పుడేమవుతుంది జ్ఞానము అనే క్రియను చేసేటువంటి ఆత్మ అటువంటి క్రియను చేయుటకు తగిన ఒకనొక శక్తిని కలిగి ఉన్నది అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఏది ఏది క్రియను చేస్తుందో దానికి దానికి ఒక శక్తి అవసరం కాబట్టి జ్ఞానము కూడా క్రియే అంటే జ్ఞానక్రియ యొక్క శక్తి జ్ఞానక్రియాశక్తిమాన్ ఆత్మ అని చెప్పాలి ఆత్మా జ్ఞానక్రియాం కరోతి కదా ఎందువల్ల ఆత్మ జ్ఞానక్రియాశక్తిమాన్ జ్ఞానక్రియానే శక్తి గలది అని చెప్పాలి అప్పుడేమిటవుతుందో తెలుసిన ఆత్మ ద్రవ్యమవుతుంది ఆత్మ ద్రవ్యమవుతుంది ఎందుకంటే ద్రవ్య ద్రవ్యం ఒక వస్తువు ఒక పదార్థం అవుతుంది ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ అవుతుంది ఆత్మ ఎందుకంటే ఎక్కడైనా సరే క్రియకు ఆశ్రయమేది ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ క్రియకు ఆశ్రయం క్రియకు ఆశ్రయం ఎలా అయింది ఇప్పుడు ఫ్యాన్ ఉంది మీరు స్విచ్ ఆఫ్ చేశారనుకోండి అయినా కూడా దాన్ని ఫ్యాన్ అనే అంటారు ఎందుకంటే ద పొటెన్షియల్ టు గో రౌండ్ ఈజ్ ఇన్ దాట్ తిరుగుతున్నప్పుడు ఫ్యాను అంటే ఫ్యానింగ్ అనే క్రియకి ఆశ్రయం తిరగటం లేదు అప్పుడేమంటారు దాన్ని ఫ్యాన్ అంటారు అంటే ఎందుకని తిరుగుతా అనే క్రియ యొక్క పొటెన్షియల్కి ఆశ్రయం ఇట్ మే నాట్ గోడౌండ్ ఆల్దీ టైమ్ పొటెన్షియల్ దాంట్లో ఉంటుంది అలాగే ఆత్మ కూడా తెలియట అనే క్రియను చేసే కర్త అని మీరు అన్నప్పుడు అనగా ఆత్మ అస్తమాను తెలుసుకోదు తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటుంది లేనప్పుడు లేదు నిద్రపోయినప్పుడు తెలుసుకోదు కదా మరి వీళ్ళ ఆత్మ ఈ తాత్వికల ద్వైతుల యొక్క ఆత్మలో ఉంటుంది ఎప్పుడైతే తెలియట అనే క్రియకు కర్త అన్నారో అప్పుడు మీరు ఏమీ ఏమని అంగీకరించాల్సి ఉంటుంది ఆత్మ తెలుగుతా అనే క్రియను చేసే శక్తి గలది అని చెప్పాలి అంటే అర్థము ఆత్మ ఒక ద్రవ్యము అవుతుంది ఎందుకంటే శక్తి శక్తి లేక క్రియ క్రియ అంటే మెకానికల్ శక్తి అంటే పొటెన్షియల్ ఈ రెండింటికి ఆశ్రయం ఏమిటవుతుంది ద్రవ్యం అవుతుంది ఇప్పుడు నీరు గలగలగల ప్రవహిస్తూ ఉంటుంది మెకానికల్ ఎనర్జీ నీటిని తీసుకెళ్లి పైన ట్యాంకులో కూర్చోబెడతారు అక్కడ ఎనర్జీ ఉంటుంది నీటికి ఆ ఎనర్జీ ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ మాస్ ఆఫ్ ది వాటర్ ఇంటూ గ్రావిటేషనల్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ ఇంటూ హెచ్ అంటే హైట్ దట్ ఈజ్ ఎంజీహెచ్ అది పొటెన్షియల్ ఎనర్జీ అది ప్రవహిస్తోంది అనుకోండి హాఫ్ ఎంవీ స్క్వేర్ హాఫ్ ఎన్ దాకుండా ఫిజిక్స్ హాఫ్ ఇంటూ మాసి వెరాచిటీ స్క్వేర్ అది కైనిట్గా ఆ పొటెన్షియలే ఈ కైటిక్ అవుతుంది దెడ్ ఫోర్ ఎంజీహెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్ ఎంఎం కొట్టేయండి జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్ అవుతుంది కాబట్టి దెడ్ ఫోర్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంవీ స్క్వేర్ బై టూ హెచ్ ఎం ఓ విక్వేర్ బై టూ హెచ్ అలా అవుతుంది కాబట్టి సో దట్ ఈ వాట్ ఈస్ కాల్డ్ శక్తి కాబట్టి ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ దేని ఎన్ని ఉన్నాయి నీటి ఎన్ని ఉన్నాయి నీడేమిటి ద్రవ్యము ద్రవ్యంలోనే ఉంటాయి ఇవి అది తాకిక్లు అందరూ మాట కాబట్టి ఆత్మద్రవ్యం అవుతుంది పోనైతే అవనేవండి ఆత్మద్రవ్యం అయితే నష్టం వచ్చింది బోధస్తు వినశ్యతి చబట్టి ఇప్పుడు ఏమైంది ఆత్మద్రవ్యమైనది బోధ అనేది క్రియ అయింది ఇప్పుడు బోధ క్రియ అయితే ఆ క్రియ ఓసారి పుట్టి ఇంకోసారి నశిస్తుంది క్రియలన్నీ పుట్టి నశిస్తూ ఉంటాయి క్రియ మొదలవుతుంది ఎండ్ అవుతుంది దాన్నే పుట్టి నశించుతా అంటారు కాబట్టి ఇక్కడ చాలా క్రిటికల్గా మీరు చూసుకోవాలి అంతఃకరణం ఉన్నది చూసారా దట్ ఈస్ క్రియ కానీ ఆ అంతఃస్కరణలో వచ్చే క్రియను ప్రకాశింపజేసే ప్రకాశము వీళ్ళు జ్ఞానప్రకాశము అది క్రియ కాదు అదే ఆత్మ అంతే తప్ప అంతఃస్కరణలో ఉండే క్రియను ఆత్మ మీద అధ్యారోపణ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు అలా అలా చేశారనుకోని ఏమవుతుందో తెలిసినా భేదం సిద్ధిస్తుంది అంతస్కరణము యొక్క లక్షణాలు ఆత్మకి పెట్టేశారంటే మీరు ఆత్మవేరు ఈ ఆత్మవేరు ఇప్పుడు ఏమైపోయింది అంతఃస్కరణ లక్షణాలు ఆత్మ ఏందు లేవు అనేప్పటికీ ఏకత్వం ద్వైతానికే అద్వైతానికే అక్కడే మీకు తేడా కనపడుతుంది ఇప్పుడు రెండు సమస్యలు వస్తాయి ఒకటి ఆత్మ ద్రవ్యం అవుతుంది రెండు బోధ క్రియగముక పుట్టి నశిస్తూ ఉంటుంది ఓకే యదా బోధో జాయతే తదా బోధక్రియ విశేష ఇంక ఈ ఆత్మ అనే ద్రవ్యాన్ని గురించి చెప్తున్నారు ఎలా ఉంటుందో ఇది పూర్వపక్షాన్ని పరిశీలిస్తున్నారు పరిశీలించి కొట్టుపరుస్తారు ఆత్మ ఇప్పుడైతే ద్రవ్యం అన్నారో ఆత్మ అనే ద్రవ్యంలో క్రియ పుడుతుంది గిట్టుతుంది ఫ్యాను అప్పుడు తిరగదండి ఇంతకుముందు ఫ్యాన్కి ఇప్పుడు ఫ్యాన్ కి తేడా ఏమిటి ఇంతకు ముందు ఫ్యాను ఫ్యాన్ ఇప్పుడు ఫ్యాను తిరుగుతున్న ఫ్యాన్ కదా మరి దానికి దీనికి అది నిర్విశేషము దాంట్లో తిరుగుట అనే విశేషం లేదు ఇప్పుడు సవిశేషం అలాగే ఆత్మ ఉంటుంది ఆత్మ తెలుసుకున్నప్పుడు అది సవిశేష ఆత్మ తెలుసుకోవడం లేదనుకోండి నిర్విశేష ఆత్మ అవుతుంది ఆ ద్రవ్యంలో ఎలా అవుతుందో అలాగే అవుతుంది యదా బోధో నశ్యతి సష్ట బోధ ద్రవ్యమాత్రం నిర్విశేషన్ నీరుంది ట్యాంకులో కూర్చుంది అది ఏమిటది ద్రవ్య మాత్రం దానికి వెలాసిటీ అంత జీరో అదే మీరు గలగలా పారుతోంది ఇప్పుడు ఎటువంటి ద్రవ్యము వెలాసిటీ కలిగిన ద్రవ్యము అక్కడ ట్యాంకులో కూర్చున్నప్పుడు కేవల ద్రవ్యము వెలాసిటీ అనే విశేషము లేని ద్రవ్యము ఆ రకంగా ఆత్మబోధ అనే క్రియను చేసినప్పుడు క్రియను చేస్తున్న ఆత్మ क्रिया मने बोध नश केवल द्रव्यमे क्रिया अने विशेष ज्ञाम ज्ञामु क्रि क्ञापन क्रिया अने विशेषमुनी शुद्ध द्रव्यम अल तक इदंता अंगीक अब आत्म टू तसा విక్రిత్మక్రి వికారములనులను పొందే స్వరూపము గలదే అవుతుంది ఇప్పుడు పాలలాటబెట్టారనుకోండి ఒక రోజు వేపటికి ఏమవుతాయో చెడిపోతాయి వికారం వచ్చేస్తుంది ఆత్మ కూడా క్రియా జ్ఞాన రూపమైన క్రియను చేసినప్పుడు వికారాలని పొందుతుంది ఒకప్పుడు వికారం వస్తుంది ఆ వికారం వచ్చి మళ్ళీ వికారమే లేకుండా ఉంటుంది మళ్ళీ వికారం వస్తుంది అంటే ఆత్మ వికారములు గలది అవుతుంది ఏమండి ఇంకేమవుతుంది సవయవ అతహ అని పెట్టుకోవాలి అతహ ఏవ అవన్నీ కూడా హేతుహేతుమద్భావం వికారములు గలది ఎప్పుడైతే అయిందో సవయవం అవుతుంది అవయవములు గలదవుతుంది ఇప్పుడు పాలలో వికారం వచ్చిందంటే ఎందుకు వచ్చింది పాలల్లో వికారము పాలల్లో ఏముంటాయి నీళ్లు ఉంటాయి ఒక అవయవము తర్వాత కాల్షియం ఏదో ఒక సాల్ట్ ఉంటుంది ఒక అవయవము ఇంకా ఏదో ట్ ఫ్యాట్ మ్యాటర్ ఉంటుంది ఒక అవ ఈ అవయవాలు ఉంటాయి ఈ అవయవాలు నీళ్లు నీళ్లలాగే ఉంటాయి ఆ ఫ్యాట్ అనే అవయవం అది దుర్వాసనని పొందుతుంది అది మారిపోయి పాడైపోతుంది మొత్తం మీద పాలనే పాడైపోతుంది కాబట్టి ఎంట్లోనైనా వికారం వస్తుంది అంటే అవయవాలుండి తీరాలి నిరవయవము వికారం ఉండదు వికారములు అవయవములు ఉండి వికారము వచ్చేదానికి ఎన్నైనా దృష్టాంతాలు చెప్పచ్చు నిరవయవమై వికారములు లేనిది దానికి దృష్టాంతం చెప్పాలంటే ఆకాశం ఒక్కటేంటి ఇంకా దృష్టాంతండి దార్ష్టాంతికం ఆత్మ ఓకే కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏమైంది ఇప్పుడు అవయవాలు వచ్చేసేదానికి ఎందుకని వికారములు వస్తున్నాయి ఆత్మలో వికారం వస్తుంది అంటే అది సవయవమైంది పోని అవనేవండి ఆత్మకు అవయవాలు అంటే మీ సొమ్ము పోయింది అంటే అనిత్య అవయవములు ఎప్పుడైతే ఉన్నాయో దాని అర్థం ఏంటో తెలిసినా ఎక్కడో ఒకప్పుడు ఎక్కడో ఒక ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఆ అవయవాలన్నీ ఒక చోటకి దగ్గరికి వచ్చి ఆ ద్రవ్యం తయారైందని అర్థం ఇప్పుడు పాలు ఆవు తాగిన నీళ్లు ఆవు మేసిన మేక దాంట్లో ఉండే సారము ఇవన్నీ దగ్గరికి వచ్చి పాలు తయారయ్యాయి అదేవిధంగా అవయవాలు ఉన్నాయంటే అర్థం ఈ అవయవాలు వచ్చి ఓ చోట కలిసి ఉండాలి ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చాయండి పొదుగు నుంచి వచ్చాయి పొదుగు పొదుగులోకి ఎక్కడి నుంచి వచ్చాయండి అంటే నోట్లో నుంచి వచ్చాయని చెప్పకూడదు తాగిన నీరు నోట్లో పాలు ఉండవు పొదుగులోకి రావడానికి తాగిన నీరు మేసిన మేత పొత్త నుంచి మేత ఇవన్నీ ఓ చోటకు వచ్చాయి అప్పుడు పాలు తేయాలి కాబట్టి అవయవములు దగ్గరకు వచ్చి పాలు తేయాలంటాయి అలా ఎప్పుడైతే అదే సవయవము అలా ఎప్పుడైతే అయిందో అవయవాలు విడిపోతాయి అప్పుడేమవుతుంది నశిస్తుంది కాబట్టి వికారములు గలది కనుకనే అవయవములు గలది కనుకనే అనిత్యము నశిస్తుంది ఓకే అనిత్య అశుద్ధు పాలు చెడిపోయినట్టుగానే ఆత్మ కూడా ఒకప్పుడు చెడిపోతూ ఉంటుంది ఆత్మ చెడిపోతుంది అంతే కదా మరి ఇప్పుడు మీరు పురాణం చూశారనుకోండి చూస్తే ఏమవుతుంది విష్ణువుకి లక్ష్మి మీద కోపం వస్తుంది అంటే మరి వికారం వచ్చేసింది కదా ఇప్పుడు వికారం ఆత్మలో వచ్చినా అంతఃకరణలో వచ్చినా ఆత్మలోనే వచ్చేసింది అంటే విష్ణువు యొక్క ఆత్మ చెడిపోయింది కదా విష్ణువు యొక్క ఆత్మ తిరిగిపోతే మన ఆత్మ తిరిగిపోవడానికి అభ్యంతరం ఏంటంటే సరే కానివ్వండి ఇంకేదో అలా పోతూ ఉంటుంది దాన్ని శోధన చేస్తే నిలబడివి ఏం కావు వీటి నచ్చేతనే గమ్ముని కంగారు పొడి శోసన చేయకూడదు శోసన చేయడానికి మనకి కొంచెం వెనకాడ వెనకాడతాం శశివళి చేసేస్తారు గోలోకం గురించి ఓ మహాత్ముడు శోసన చేశారు కాబట్టి గోలోకంలో ఎవడో ఉంటాడు శ్రీకృష్ణుడు ఉంటాడు ఇంకా ఎవరు లేదా మొగాడు మొగాళ్ళు ఎవరు లేరు ఇంకా గోలోకంలో ఉండే ఒకే ఒక మొగాడు శ్రీకృష్ణుడు మరి ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు అందరూ ఆడవాళ్లే ఉంటారు అంటే ఈ ఒక్క మొగాడికి ఇంతమంది ఆడవాళ్ళ అప్పుడు దాంతో వాడు ఏం పెట్టే ఒక్క ఒకగాడికి ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే వాడి బతుకు దుర్భరం అయిపోతుంది కదా మరి ఒక్క ఒకగాడికి ఇద్దరు వెళ్ళి గోలోకము శ్రీకృష్ణుడికి మటుక్కి నరకము తప్ప మరొకటి కాదు ఇంకా వేరే నరకం ఏముంటుంది తర్వాత మరి ఆ సంతానం కలుగుతారా కలిగారా మొగాళ్ళు ఆడవాళ్ళు ఉంటే సంతానం కలగాలి అంటే సంతానం కలుగుతారు అన్నట్లయితే సంతానంలో మగా ఆడ కూడా ఉండాలి మగాళ్ళు ఎవరో పొద్దున్నే మొగాళ్ళు ఉన్నారంటే నీ ఒరిజినల్ సిద్ధాంతానికి నువ్వు తిలోతకాలు ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే గౌరవకంలో శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరో మొగాళ్ళు ఉండారని అన్నావే ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు అప్పుడు ఏమనాలి అందరూ ఆడపిల్లలే పుడతారు అని చెప్పాలి అందరూ ఆడపిల్లలే పుడితే వీళ్ళకి పెళ్లిళ్ళి మాట ఏమిటి అని ఇంకోసేవ ఈ కష్టాల నుంచి బయటపడడం కోసం అసలు పిల్లలు పుట్టరు అని చెప్పారనుకోండి అప్పుడు శ్రీకృష్ణుడు నపుంసకుడు వీళ్ళందరూ వంధ్యలు అవుతారు ఇలా పోతూ ఉంటుంది అని చేతనే శోధన చేయకూడదు శోధన చే ఒక ఆయన శోధన చేసేటది నేను ఈ శోధన చేసిన శోధన ఎలాంటి శోధన చేశాడు అమ్మ బాబు చాలా కష్టం కాబట్టి అనిత్య అశుద్ధ ఆత్మ అశుద్ధము అంటే దోషములు గలది ఇప్పుడు పాలు పాడైపోతున్నాయా లేదా పాడైపోతున్నాయి రెఫ్రిజిరేటర్లు అన్ని కొనుక్కోవడం ఎందుకంటే పాలకి పాడైపోయే లక్షణం ఉంది కాబట్టి రెఫ్రిజిరేటర్లు కొనుక్కుని యూ డిలే ది ప్రాసెస్ యూ కెన్ ఓన్లీ డిలే ది ప్రాసెస్ యూ కె నాట్ యూ అవాయిడ్ ది ప్రాసెస్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ని దోషాలు ఆత్మయందు వస్తాయి ఇత్యాద పరిహర్ కాబట్టి ఈ దోషాల నన్నింటినీ కాదని తిరస్కరించడానికి అవకాశమే లేదు కాబట్టి ఆత్మ అంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ భర్తృప్రపంచాచార్యుడికి కూడా ఇటువంటి ఆత్మ ఆయనకి కూడా అంగీకారం కాదు ఆత్మ అవినాశి అని వీళ్ళందరూ అంగీకరిస్తారు ఓవైపున ఆత్మ అవినాశి అని ఆత్మ బోధ అనే క్రియకి కర్త అన్నట్లయితే అవినాశిగా ఎలా ఉంటుందా ఏం మాట్లాడుతున్నావు సరిగ్గా చెప్పింది సరిగ్గా లేదు కంటిన్యూ పూర్ణమద్యవశిష్యే శాంతి